నాహం కర్తా హరిహి కర్తా మూడవ అధ్యాయం రాష్ట్రపతికి అడ్డం పడ్డ విమానం అకస్మాత్తుగా ఆ విమానం గాలిలో ఊగిపోయింది క్షణాల్లో నేల ఒక ప్రత్యేక దిశలోకి ఈడ్చివేయబడింది కొన్ని వందల గజాల దూరంలో నేల మీద దేకుతూ పోయి స్తంభించిపోయింది దాని ముక్కు తోక భాగాలు విరిగిపోయాయి ఇంజన్లోంచి నిప్పురవ్వలు పొగలు బయటకు తమ్ముకొస్తున్నాయి అయినా విమానం తేలిపోలేదు మాకు మాత్రం గుండెలో ఆగిపోయినట్లయింది నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండగా ఒకసారి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతోంది అది పంతొమ్మిది జూలై పదిహేను లేదా పదహారు కావచ్చు ఆ రోజు తెప్పోత్సవం కార్యక్రమంలో ఉండగా నాకు చీఫ్ సెక్రటరీ నుండి టెలిఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ సారాంశం ఇది అప్పటికే సికింద్రాబాద్ బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో వేసవిడిదికి వచ్చి ఉన్న రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి తిరుమలకు వచ్చి పది పదిహేను రోజుల పాటు కొండ బస చేసి శ్రీవారి సన్నిధిలో గడపాలనుకుంటున్నారు నాకు విచిత్రంగా అనిపించింది రాష్ట్రపతి వచ్చి శ్రీవారి దర్శనం కోసం ఒకటి రెండు రోజులు కొండ బస చేయడం మామూలే ఆ ఒకటి రెండు రోజుల బస్సు అంటేనే ఒక యజ్ఞం చేసినంత పని రాష్ట్రపతి కోసం సెక్యూరిటీ ఏర్పాట్లు ఆయన ఆంతరంగిక సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనని అంటపెట్టుకుని ఉండే మంత్రి గారికి వారి సిబ్బందికి ఇంకా రాష్ట్రపతిని చూడాలని వచ్చే బిఐపీలకు బస్స ఏర్పాటు చేయడం వాళ్ళ భోజనాల ఏర్పాట్లు ఇదంతా మామూలుగానే పెద్ద తతం అలాంటప్పుడు దైనందిన పరిపాలనా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతూ ఉండటం కూడా సహజం ఇప్పుడు పది పదిహేను రోజుల పాటు రాష్ట్రపతి వస్తారంటే అందులోను ఆయన తెలుగువాడు మాజీ ముఖ్యమంత్రి కూడా గనుక ఆయన చూడటానికి వచ్చిపోయే అతిథులి నాయకుల్ని కూడా ప్రకటించుకోవాలన్నా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నా అంత సులభంగా జరిగిపోయే విషయం కాదు దీనికి తోడు మంచి కాటేజీలని పెద్ద ఎత్తున రిజర్వ్ చేసి ఉంచాలి కనుక సాధారణ భక్త అసౌకర్యం కలిగించాల్సి వస్తుంది అలాగే రాష్ట్రపతి శ్రీవారి దర్శనానికి బయలుదేరినప్పుడల్లా చాలాసేపు దర్శనం క్యూలని నిరోధించాల్సి వస్తుంది ఇది భక్తులకు మరింత అసౌకర్యం చికాకు కలిగిస్తాయి నేను ఈ విషయాలన్నీ చీఫ్ సెక్రటరీకి వివరించి మీరు ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందేమో అన్నాను ఆయన అప్పటికే తాను రాష్ట్రపతికి ఈ పరిస్థితి క్లుప్తంగా వివరించానని అయినా రాష్ట్రపతి తాను ఎవరికి అసౌకర్యం కలిగించకుండా విజిటర్ల గోల కేవలం స్వామి వారిని మాత్రమే చూసుకుంటూ భక్తుడిగా రెండు వారాల పాటు కొండ మీద గడపదలుచుకున్నానని చెప్పారని చీఫ్ సెక్రటరీ అన్నారు ఆయన నా అభ్యర్థన మరోసారి రాష్ట్రపతితో మాట్లాడతానని హామీ ఇచ్చారు మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ నాకు చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది విషయాలన్నీ మాట్లాడానయ్యా ఆయన మాత్రం కొండ మీద బస చేయడం తప్పదంటున్నారు కాకపోతే తాను రాష్ట్రపతి హోదాలో కాక సాధారణ భక్తుడిగా శ్రీనివాసుని సేవించుకోవాలనుకుంటున్నారట అంగు ఆర్భాటం లేకుండా సాదా ఏర్పాట్లు మాత్రం చేయాలంటున్నారు నువ్వు ఈవేళే బయలుదేరి ఇక్కడికి వస్తే సాయంత్రం నిన్నే రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్తాను మిగతా విషయాలు మీరు ముఖాముఖి మాట్లాడుకోవచ్చు అని చీఫ్ సెక్రటరీ వివరించారు ఆ ప్రకారం ఆ మధ్యాహ్నమే నేను హైదరాబాద్కి విమానంలో బయలుదేరాను ఆ రోజుల్లో తిరుపతి నుంచి హైదరాబాద్కి ఒక ఆగురు విమానం నడిచేది మధ్యాహ్నం మూడున్నర గంటలకు తిరుపతిలో బయలుదేరితే ఐదు గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరకాం నేను ఎయిర్పోర్టుకు బయలుదేరబోతూ ఇలా రాష్ట్రపతి రాకకు సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు ప్లాన్ చేయవలసిందిగా అడిషనల్ ఎస్పీ రావులపాటి సీతారామరావుకి విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్ నాయుడు సూచనలు పంపించి వేణిగుంట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాం అప్పట్లో తిరుమల కొండ మీద సన్నిధి విధిని విడుదల చేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉండటం వల్ల ఈ అధికారులంతా అక్కడే ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు నా సూచనలను అందుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను పిలుసుకున్నారు అప్పటికే నేను విమానం ఎక్కేసాను అయినా వాళ్ళు వస్తున్నారని తెలిసి కొంతసేపు విమానాన్ని ఆపించాను వాళ్ళు వచ్చి ఏర్పాట్ల గురించి చర్చించి దిగిపోయాక ఆ బ్రో బయలుదేరింది విమానంలో తొమ్మిదో వరుసలో కిటికీ ప్రక్కన కాకుండా వరుస మధ్యలో సీటు నాకు వచ్చింది నాకు పట్టు సీటులో అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ భాటం శ్రీరామ్మూర్తి కూర్చున్నారు రాష్ట్రపతి పర్యటన గురించి ఆయన ఏదో అడుగుతున్నారు నేను చెప్తున్నాను అంతలో విమానం మెల్లగా రన్వే మీదకు పరుగులు తీస్తూ గాలిలోకి ఎగిరింది కొద్ది నిమిషాలు గడిచాయో లేదో ఒక్కసారిగా విమానం ఊగిపోతున్నట్లు మాకు కడుపులో ఏదో దేవినట్లు అనిపించింది ప్రయాణికులు కేకలు వేశారు మళ్లీ విమానం నడక సర్దుకుంది అమ్మయ్యా అనుకున్నాం అంతే క్షణాల్లో మళ్లీ కడుపులో దేవడం ఆరంభమైంది అంటే విమానం బరువును కోల్పోతోందన్నమాట అంతలో మరోసారి విమానం విపరీతంగా ఊగిపోసాగింది విమానంలో గాలి వీచినట్లయింది తలగడలు పేపర్లు ఎగిరిపోతున్నాయి అందరం నడుముకు బెల్టులు బిగించుకుబెట్టుకున్నా విమానం కుడిపక్కరిగిపోతున్నట్లు వెనక్కి లేచిపుతున్నట్లు అనిపిస్తోంది భయంతో కేకలు అరుపుల మధ్య ప్రయాణికులు తమ తమ సీట్లకు బల్లుల్లా అంటుకుపోయారు అలా ఓ పక్కకి తోసుకుంటూ దూసుకుపోతున్నట్లున్న విమానం ఒక్కసారిగా ధబీమని ఆగిపోయింది ఒకే కుదుపుతో ఆ కొద్ది నిమిషాల పాటు ముందు సీటు గట్టిగా పట్టు కూర్చుని కళ్ళు మూసుకుని నేను సేవిస్తున్న స్వామిని ధ్యానిస్తూ ప్రార్థిస్తున్న నేను విమానం ఒక్క ఊపుతో ఆగిపోగానే గాలి తోసుకు వస్తున్న వెనక్కి వైపు తిరిగి చూశాను విమానానికి చిల్లు పడింది అందులోంచి దుమ్ము బురద మట్టి లోపలికి ఎగిరి వచ్చేస్తున్నాయి అప్పటికే చాలా బురద మట్టి విమానం లోపల పైకొప్పు నిండా వెదజల్లబడింది నాకు ఒక అర్థమైంది విమానం నేల కూలింది ఉద్వేగంతో సంభ్రమంతో నేను కేకలు వేశాను సీటు బెల్ట్ విప్పుకుని వెనుక తలుపు దగ్గరకు పరిగెత్తాను నాతో పాటు ఎయిర్ హోస్టెస్ మరో ప్రయాణికుడు కూడా వచ్చారు ముగ్గురం కలిసి అతి బలంగా తంతే గాని వెనుక తలుపు తెరిచుకోలేదు తీరా తలుపు తీసి చూస్తే విమానం మట్టి బల్లిలా అంటూ ఉంది బయటంతా కుండపోతగా వర్షం క్షణాల్లో ప్రయాణికులందరూ డత్కు భయంతో గోవిందా గోవిందా అనుకుంటూ విమానంలోంచి దూకేశారు అందరం అప్పుడు గమనించాం విమానం ముందు భాగంలోంచి పొగలు వస్తున్నాయి అయితే వర్షం ఆ పొగలకు కారణమైన మంటలు వేగంగా తగ్గిపోయాయి నేను ఒక కాలి చెప్పును విమానంలో మర్చిపోయాను మళ్లీ లోపలికి వెళ్లి తెచ్చుకున్నాను అందరం బయటే నిలబడి వర్షంలో తడుస్తున్నాం గాని ఎవరో ధైర్యం చేసి విమానంలో కూర్చోవాలను కొద్ది నిమిషాలకు వర్షం తగ్గిపోయింది విమానంలోంచి పొగలు ఆగిపోయాయి ఆకాశం తెరిపినిచ్చింది వెలుతురు పెరిగింది పరికించి చూస్తే విమానం ముక్కు భాగం తోక భాగం విరిగి ఎక్కడో పడిపోయాయి రొప్పెల్లర్స్ కొన్ని భాగాలుగా ముక్కలైపోయి చల్లా చెదురుగా పడున్నాయి ఉన్నది ఒక బాగా ఎండిపోయిన చిరు గర్భంలో అప్పటికి విమానం రెండు మూడు వందల గజాల దూరం దాకా బాగా నేల మీద ఈడ్చివేయబడ్డట్టు స్పష్టంగా కనిపిస్తోంది అయితే అక్కడ చౌడు నేల కావటం వల్ల ఆ సమయంలో వర్షం కురుస్తూ ఉండటం వల్ల ఆ తడిసిన మట్టి విమానానికి ఒక షాక్ అబ్జర్బర్ లాగా పనిచేసింది మొత్తం మీద ఇరవై తొమ్మిది ఉన్నాం విచిత్రంగా ఒక్క రక్తపు చుక్క కూడా ఎక్కడా చెందలేదు మరోసారి శ్రీనివాసుని ధ్యానించుకున్నాం అందరం బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డ ఆనంద పార్వశ్యంలోకిరవుతూ ఒకరినొకరు అభినందనలు తెలుపుకుంటున్నారు అంతకుముందు మా విమానం పిచ్చిగా వెర్రిగా ఎగరడాన్ని గమనించిన అడిషనల్ ఎస్పీ టిటిడి సెక్యూరిటీ ఆఫీసర్లు ఎయిర్పోర్ట్ లోనే కొంతసేపు నిరీక్షించారు అంతలో విమానంలో ఎయిర్ కంట్రోల్ పోయిందనే ప్రకటన రావడంతో కంగారుగా వాళ్లంతా వాళ్ల వాహనాల్లో ఎయిర్పోర్ట్ అధికారులతో సహా విమానం ఎగిరిన దిక్కులో ప్రయాణించి విమానం కూలిపోయిన చోటుకి చేరుకున్నారు అప్పటికి విమానం రేణుగుంట విమానాశ్రయం నుండి ఐదు మైళ్లు ప్రయాణించింది నేను చొరవ తీసుకుని ముందుగా విమానం చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేయించాను ప్రయాణికులందరినీ టీటీడీ వాహనాల్లో తిరుపతి ఏర్పాటు అక్కడ వాళ్ళు ఆ రాత్రి ఉండటానికి ఏర్పాటు చేశాను వాళ్ళ బంధువులకు ఈ విమానం కూలిన వార్త రేడియోల ద్వారా తెలియడానికి ముందుగానే ప్రయాణికులంతా వాళ్ల వాళ్ళ ఇళ్లకి ఫోన్ చేసి చెప్పించే ఏర్పాటు చేశాను ఈ పరిస్థితుల్లో నేను హైదరాబాద్ రాలేకపోతున్నట్లు చీఫ్ సెక్రటరీకి రాష్ట్రపతి కార్యాలయానికి తెలియజేశాను మర్నాడు నేను జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్లతో పాటు ముందుగా విమానం కూలిపోయిన స్థలాన్ని సందర్శించాను పైలట్లు చెప్పిన దాన్ని ఏం జరిగిందో ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం కావడం లేదు ప్రచండమైన గాలులు ఇచ్చాయి ఆ గాలుల వేగానికి ఆగ్రో విమానం మునిగిపోయింది కంట్రోల్ చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి ఆ గాలు విమానాన్ని ఆ చెరువులోకి తోసిపడేసాయి అలా దూసుకుపోవడంలో ఆ చెరువు గట్టి మీద చెట్ల తలకాయలనే విమానం చెక్కేసింది ఆ విశాలమైన చెరువులో విమానం కూలిపోయిన చోటంతా మట్టి నేల మరోవైపు గట్టులోపల పదిహేను ఇరవై అడుగుల వెడల్పున నీళ్లు నిలిచి ఉన్నాయి విచిత్రంగా విమానం ఆ నేలలో కూలిపోలేదు చెరువుకు కొంచెం దూరంలో అటు ఇటు పెద్ద పెద్ద బండరాళ్లు చిన్న సైజు కొండల్లా ఉన్నా ఆ ప్రచండ మారుతాలి విమానాన్ని వాటి మీదకి విసిరేయలేదు అలా జరిగి ఉంటే ఆ ఇరవై మందిలో ఏ ఒక్కరం బతుకుండే వాళ్ళనే కాదు విమానం నేల కూలడం వల్ల ఆ తాకిడికి ఇంజన్లు రెండు దెబ్బతినిపోయాయి కుడివైపు ఇంజన్ దెబ్బతిన్న ధాటికి విమానంలో చివరి సీట్లు రెండు వర్షలు ఎగిరిపోయాయి ఎంత ఉధృతమైన ఒత్తిడితో ఆ సీట్లు ఎగిరిపోయాయి అంటే ఆ ధాటికి విమానం బాడీకి చిల్లుబడింది ఆ తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ జరిపిన విచారణలో తేలింది ఏమిటంటే విమానం సరైన భద్రతా మార్గంలోనే ప్రయాణించింది ఇంజన్లు ఉన్న భాగం ఏదైనా గట్టి రాతి నేలకు తగిలి ఉంటే విమానం తలపునందులుగా పల్టీలు కొట్టి ఉండేది ఆ పరిస్థితుల్లో రెక్కలు కూడా నేలకు విమానం పేలిపోయి ఉండేది విమానం చౌడు మెట్టి నెలలో దిగడంతో పాటు వర్షం కురుస్తూ ఉండటం వల్ల ఇంజన్ లో జన అగ్ని అదుపు చేయబడింది మరో విచిత్రం విమానం అక్కడ పొలాల్లో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లకి పదిహేను ఇరవై గజాల దూరంలో ఆగిపోయింది లేకుంటే దాని పేలుడు మాత్రమే విమానాశ్రయం దినిపించే కనిపించేది మేమందరం ఆనవాళ్ళు తెలియకుండా చిన్న అభిన్నమైపోయి ఉండేవాళ్ళం కూలిపోతున్న విమానం ఓ పక్కకు వరిగి దూసుకెళ్లి దాని రెక్కల క్రింద ఉన్న ఇంజన్ బ్లాక్ ఆధారంగా మాత్రమే రెండు మూడు వందల విద్యాల దూరం మట్టి నేల మీద దేకుతూ పోయి చెరువు గర్భంలో నిలిచి ఉండిపోయింది చక్రాలు లోపలకు ముడుచుకునే ఉండిపోయాయి కానీ బయటకు తెరచుకోలేదు చక్రాలు బయటకు వచ్చి ఉంటే విమానం పక్కకు వాళ్ళతో నేల మీద దూసుకెళ్లిన తాకిడు కూడా విమానం పేలి తునా ఈ పరిశీలనలో మరో విషయం బయటపడింది నేను మంత్రి శ్రీ భట్నం శ్రీరామ్మూర్తి కూర్చున్న వరుసకి వెనక వరుస సీట్లు మాత్రమే ఎగిరిపోయాయి మా వరుస నుంచి ముందు వరుస సీట్లన్నీ మిగిలాయి అదృష్టవశాతో ఆ వెనక సీట్లలో ప్రయాణికులు లేరు పైలట్ మొహాన చిన్నగా గీరుకుపోయింది శ్రీ భాట్ం చేతి వెళ్ళి కొద్దిగా నలిగాయి అంతే అంతకుమించి ఎవరికీ ఎలాంటి గాయాలు తగలలేదు ఇంతకన్నా అద్భుతంగా ఏ సినిమాలోనూ సురక్షిత విమాన ప్రమాదాన్ని చూపించలేరు అంటూ ఎయిర్ లైన్స్ విచారణ నివేదిక పేర్కొంది విమానం చెరువు లోపల బండల్ని గుద్దిన ముందుకెళ్లి హైటెన్షన్ లైన్స్ ని తాకినా బోర్లా పల్టీలు కొట్టినా ఏ ఒక్కరూ మిగిలి ఉండేవాళ్ళు కాదు కానీ అలా ఎందుకు జరగలేదు ఇలాగే ఎందుకు జరిగింది ఆవరో తట్టుకోలేని వాతావరణ పరిస్థితుల్లో ఎవరో పనిగట్టుకుని విమానాన్ని అలాంటి ప్రమాదం పలవకుండా పక్కకి లాగి చెరువులో క్షేమంగా దించినట్లయింది అని ఎయిర్లైన్స్ నివేదిక పేర్కొంది ఎవరు ఏ శక్తి అలా చేసింది ఎందుకు చేసింది